అష్టదళ పాద పద్మారాధనలో భక్తులందరూ తెలుసుకోవలసిన ఒక మహత్తరమైన విషయం ఏంటంటే మీ మనస్సును స్వామివారి పాదాలకు సమర్పించటం స్వామివారు పాదాలు పద్మాలు స్వామివారు చేతులు పద్మాలు స్వామివారు ముఖము పద్మము స్వామివారి యొక్క నేత్రాలు పద్మదళాయ నేత్రాలు పద్మంలో ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారు ఈ విధంగా సమస్తము పద్మమయమే కాబట్టి మన మనస్సులలో ఆ పద్మతత్వం వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య భావన మనలో అంతర్లీనంగా ఉండి మనల్ని ధర్మ మార్గం వైపు నడిపించేటువంటి అద్భుతమైన శ్రీవారి సేవ అష్టదళ పాద పద్మారాధన మనసి మందిరమై బంగారు కమలాలతో బహు సుందరమై జరిపే అష్టదళ పాద పద్మారాధన సేవను సవివరంగా దర్శించండి నయనానందకరంగా తరించండి భవ్య సుందరమూర్తికి నిత్యం జరిగే సేవలతో పాటు ప్రతి మంగళవారం నాడు జరిగే విశేష సేవలైన శ్రీవారి సేవల్లో ఒకటి అష్టదళ పాద సేవ ఈ సుందరమైన మహా మహాపవిత్రమైన శ్రీవారి సేవ ప్రతి మంగళవారం ఉదయం వేళ రెండవ గంట తర్వాత రెండవ అర్చనగా నూట బంగారు కమలాలతో మూలవిరాట్టుకు జరిగే అర్చనా కార్యక్రమమే అష్టదళ పాద పద్మారాధన వైఖనస అర్చకులు గర్భాలయ మూలమూర్తికి అర్ఘ్యపాద్య ఆచమనాది అనుష్ఠాన ఉపచారాలు సమర్పిస్తారు ఓం నారాయణాయనమో మాధవాయనమ ప్రతిరోజు స్వామివారికి ఏకాంతంగా పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన తులసి దళాలతో స్వామివారి పాదాలకు అర్చన జరుగుతుంది ఇది ఏకాంతంగా అంటే ఎవరో చూసేటువంటి అవకాశం ఉండదు కానీ మంగళవారం నాడు మాత్రం ప్రత్యేకించి భక్తుల యొక్క సౌలభ్యం కోసం భక్తులకి పుణ్యాన్ని ప్రసాదింపచేయటం కోసం ఆ ఒక్కరోజు మాత్రం అష్టదళ పాద పద్మారాధనగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సేవను పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వర్ణోత్సవ సందర్భంగా ప్రవేశపెట్టారు హైదరాబాద్ వాస్తవ్యుడు ఒక మహమ్మదీయ భక్తుడు దీనికి అవసరమైన నూట బంగారు పద్మాలను శ్రీవారికి కాలుకగా సమర్పించాడు తర్వాత ఇది ఆర్జిత సేవగా రూపుదిద్దుకుంది భక్తి అనేటువంటి దానికి కొలము మతము అడ్డురాదు భక్తికి మూలము మనస్సు యొక్క అర్పణ నిజంగా ఇది ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిందా లేకపోతే ప్రాచీన కాలం నుంచి ఈ పాద పద్మారాధన అనేటువంటి కైంకర్యం జరుగుతుందా అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి తిరుమలలో ఏ కార్యక్రమమైనా సరే అనాదిగా యుగ యుగాలుగా తరతరాలుగా మన పూర్వీకులందరూ చూసి తరించినటువంటి అంశాలే ఇప్పుడు ఈ తరంలో మనం చూస్తూ ఉన్నామువారి అష్టోత్తర శతనామాలను ఉచ్చరిస్తూ సమంత్రకంగా సభక్తిపూర్వకంగా స్వామివారి పాద పద్మాలకు అర్చన ప్రారంభిస్తారు సమర్పిస్తారు అష్టోత్తర శతనామావళి నూట నామాలతో స్వామివారి ఘనతను దివ్య చరితను మహిమాన్విత లీలలను మత పరాక్రమాన్ని వివిధ మూర్తుల అవతారాలను కీర్తిస్తూ సాగుతుంది బంగారు కమలాలతో అష్టోత్తర శతనామాలతో అర్చన జరుగుతూ ఉండగా భక్తులు నయనానందకరంగా శ్రీ స్వామివారిని దర్శిస్తారు దాచుకోవచుకో నీపా పాదాలకు తగని జేసిన పూజ పూచి నీ కి రితి రూప పుష్పము అయ్యా నీ పాదాలకు తగని జేసిన పూజీ పూచి నీ కీర్తి రూప పాదాలకు అగని జేసిన పూజ నీ పాదాలకు ఖగనీ జేసిన పూ జరి శ్రీ వెంకటేశ్వరుని పాదాలు శ్రీ స్వామివారి బంగారు పాద పద్మాలు భక్తుల కమనీయ నేత్రాలకు బంగారు చిత్రాలు తమ శిరస్సులను వంచి నమస్కరించే శ్రీనివాసుని దివ్య పాదయుగం భక్త కోటికి భవ్య ఆశీస్సులనుసగే అభయ చరణం ఈశాంత పూర్వయుగాలలో బ్రహ్మదేవుడు సమస్తమైన దేవగణాలతో కలిసి ఆకాశ గంగలో ఉండేటువంటి గంగానదిలో ఉండేటువంటి బంగారు పద్మాలను తీసుకుని వచ్చి స్వామివారి యొక్క పాదాలకు అర్చన చేసినట్లుగా మనకి బ్రహ్మాండ పురాణము ఇతర పురాణాల ద్వారా తెలిసింది గంగానదికి మందాకిని అని పేరు భూలోకంలో ప్రవహించే గంగానది పేర్లు వేరు కానీ ఆకాశంలో స్వర్గంలో ప్రవహించేటువంటి గంగానదికి మందాకిని అనేటువంటి పేరు కాబట్టి ఆ మందాకినిలో ఉద్భవించిన అపురూపమైన దివ్య తేజస్సు కలిగిన పవిత్రమైన పావనమైన మంగళకరమైన ఉద్దిష్టమైన పుణ్యప్రదాయకమైన ఆ బంగారు పద్మాలను బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి స్వామివారి పాదాలను ఆరాధించాడు ఇందులో మరో గొప్ప విషయం ఉంది మనకి బ్రహ్మదేవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క కుమారుడు అంటే కొడుకు తండ్రికి చేసేటువంటి తొలి పాద పూజ తల్లిదండ్రులని సేవించే నేటికీ తిరుమలలో శ్రీవారికి అంగరంగతోంది భక్తుల పాలిటి కొంగు బంగారమేదే కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఎందరెందరో నిత్యము నిరంతరాయంగా దర్శిస్తోన్న శ్రీనివాస ప్రభువు దివ్య పాదపద్మాలను గురించి ఋగ్వేదం ఇలా చెప్పింది శ్రీ మహావైకుంఠంలోని శ్రీవారి దివ్యపాద పద్మాలు తేనెల ఊటలు అని కీర్తించింది అందుకే శ్రీవేంకటేశుడు స్వయంగా తన కుడి తన పవిత్ర పాదపద్మాలను దర్శించి తరించమని చూపుతూ ఉంటారు మూలవిరాట్టుకు అర్చన పూర్తయిన తర్వాత అమ్మవార్లు లక్ష్మీదేవి దేవికి అర్చన చేస్తారు వక్షస్థలంలోని శ్రీ మహాలక్ష్మిని ఓం శ్రీయోత్ర అని అమ్మవారిని ప్రస్తుతిస్తూ చివరగా ఓం అబ్బిజాయ నమ అంటూ చతుర్విశతి అనగా ఇరవై నాలుగు నామాలతో శ్రీ మహారాజ్ని అర్చిస్తారు మాంగళ్యాభరణిత్రైర్ముక్హారైర్భూితరమానై నమ ఓం పద్మహస్య నమ ఓం హరివల్లభాయ నమ ఓం ఋద్జస్సామూపాయ నమో ఓం విద్యాయ నమ ఓం మధ్యజాయ నమో ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ పద్మావతీ శ్రీం శ్రీయ నమో